పునశ్రవస్తమేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణ స్పష్టన్మోభీ సాదన శ్రీమహానాధిపతాశివ సమారణ శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్యంతన్ వందే గురు పరప శృణుయామదేవా భద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైష్టు వానూ యశేమ దేవాలయ స్వస్తిన ఇంద్రో వుద్ధ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తి నష్టో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధ శాంతిశాశాంతిర్ణమా సృజతే గృహతే చృథివ్యాషధయ సంభవంతి సత పురుషాత్ కేశలో మా సంభవతి సంభవతిహ విశ్వం జగత్నం బ్రహ్మ అనేది టాపిక్ ఎటువంటి బ్రహ్మ చేతనం బ్రహ్మ ఎందుకంటే బ్రహ్మ చేతనం కానిదే ఆత్మతోటి అభేదం ఎక్కడ ఉంటుంది కాబట్టి జగత్కారణం బ్రహ్మ చేతనం ఆత్మ అభిన్నం ప్రత్యగభిన్నం ఇది దీనిని బోధించాలి ఇప్పుడు దీనిని ఈ తాత్వికులు సైంటిస్టులు సాంఖ్యులు వీళ్ళందరూ చెప్పేటువంటి కార్యకారణ భావంలో ఉండే పెద్ద సమస్య ఏంటంటే కార్యమున కార్యమునకు కారణము కంటే భిన్నమైన ఉనికిని వాళ్ళు అంగీకరిస్తారు కార్యం భిన్నం కారణ అని అంగీకరిస్తారు కారణం వేరు కార్యం వేరు చూడండి ఒక్క పిసరు ఆ ప్రెజుకేషన్ని పక్కన పెట్టి కొంచెం టైం స్పేస్ కాన్సెప్ట్ ని జాగప్రయాప్తం చేసుకుని అది కొంచెం అవసరం ఇంత మాత్రం చేయగలిగితే కారణము కార్యము అన్నది వేరే ఏమీ లేదు కార్యం అనేది కారణం కంటే భిన్నంగా ఏమీ లేదు కారణము యొక్క సంస్థానాంతరమే అన్న చోట అన్నారు భాష్యకారులు సంస్థానాంతరము అంతరము అంటే మరి యొక్క మరి యొక్క సంస్థానము అదియే కార్యం కార్యము అంతకంటే వేరే ఏం లేదు అహికుండలవత్ అనే బ్రహ్మసూత్రము సూత్రం ఉంటుంది అహికొండలవత్ అహికుండలం అంట అహి అంటే పాం కుండలము అంటే చుట్ట పాము చుట్ట పాము ఇలా పాకుతోంది అదిగో పావు అంటాడు అది కలుగులోక సందులోకి దూరు చుట్టగా ఉంటుంది అదిగో పాము చుట్టా అంటాడు ఈ చుట్ట ఎక్కడి నుంచి వచ్చిందండి అహికుండలం ఈ కుండలం ఎక్కడి వచ్చింది దేర్ ఇస్ నో కుండలా దేవ్ ఆ పామె నిటార్థ ఉన్న పామె కుండలంగా ఒక విష సంస్థానాంతరం మరో ఆకారంలోకి వచ్చేప్పటికీ మనస్సు నీ మనస్సులో ఈ దోషం ఉందని వారికి అంటే అదే నా మనసులో ఏ దోషం లేదంటే సో వారికి ఎలాగ బోధించడం సో నీ మనస్సు నీ పర్టికులర్ మనస్సులో దోషం అదే మనస్సు లక్షణం అది స్పేస్ బేస్డ్గా స్పేస్ మీద బేస్ అయ్యి మనస్సు పనిచేస్తూ ఉంటుంది అలాగా స్పేషియల్ క్యారెక్టరిస్టిక్స్ మారిన వెంటనే అదిగో మారిపోయింది డివిజన్ డివైడింగ్ అది మనస్సు యొక్క లక్షణం అది మనస్సు స్వభావం ఉంది అది తెలుసుకో అని చెప్తే నీ మనస్సు ఎలాంటి స్వభావం ఏముందో నా మనస్సు అంత క్లీన్గానే ఉందంటాడు హూకని తీసుకపోదా సో కారణము కంటే కార్యము వేరే లేదు కారణమే సంస్థానాంతరాన్ని పొంది అంటే మరి యొక్క స్ట్రక్చర్ని పొంది కార్యరూపంగా మన చేత ఉంటుంది మనం స్వీకరించిందల్లా సత్యమైపోతుందండి నానా అర్థం కదా కలుషితమైన మనస్సు గల వారు అనేకం స్వీకరిస్తుంది స్వీకరించడం అంటే భావించటం ఆల్ బికమ్స్ ఇట్లు దేర్ కారణ కార్య భావము మిథ్య సో కార్యం వేరే ఏమీ లేదు నువ్వు కార్యం వేరే ఏమీ లేదు అనే స్థితిలో కార్యము అనేదాన్ని ఒకదాన్ని మాట్లాడుతున్నాము అంటే then దెన్ దాని స్టాండ్ దాట్ దాని స్టేటస్ విల్ నాట్ బి సేమ్ యాజ్ కారణ ది స్టేటస్ ఆఫ్ నెక్లెస్ కెన్ నెవర్ బి సేమ్ యాజ్ గోల్డ్ ఎవ ఎవరైనా సత్యాన్ని గ్రహిస్తాడు ఎందుకంటే నెక్లెస్ ఓసారి పుడుతుంది మరోసారి పోతుంది గోల్డ్ అలా కాదు కదండి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏవైతే నెక్లెస్ ఉన్నాయో వాటికి అతీతంగా గోల్డ్ ఉంటుంది నెక్లెస్ కాలం కంటే బంగారము అతీతం కళాతీతంగా ఉంటుంది విత్ హిలన్స్ లో నెక్లెస్ సో యూ కెనాట్ సే గోల్డ్ ఈజ్ కారణం నెక్లెస్ ఈజ్ కార్యం బోత్ ఆర్ ఆఫ్ స్టేటస్ యూ కెనాట్ సే దాట్ దే కారణము కంటే కార్యము వేరుగా ఉండదు నెంబర్ వన్ కారణం కంటే కార్యము వేరుగా లేదు అంటే సో మెనీ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద వెరీ వెరీ వెరీ రెవల్యూషన్ అది ఇంప్లిటేషన్స్ వస్తాయి ఒకటి కార్యం మిథ్య అంతే కదా కారణం ఏంటంటే కార్యం వేరుగా లేదు అంటే నువ్వు కారణము కార్యము అని అంటూ ఉంటే అంటే ఒకటి మిథి ఒకటి సత్యం అవ్వాలి ఏది మిథ్యో తెలుస్తూనే ఉంది కార్యం మిథ్య లేకున్నా కనపడుతూ ఉంటుంది మిథ్య అంటే లేకున్నా కనపడి దాన్ని లేనిదాన్ని మిథ్య సంస్కృతంలో లేనిదాన్ని తిథ్య అంటారు లేకున్నా కనపడే దాన్ని సో కార్యము లేకున్నా కనబడుతోంది కనుక మిత్య ఇంకా కార్యం మిథైతే కారణత్వం యాజ్ ఏ స్టేటస్ అన్ రియల్ అవుతుంది అంతే కదండి కార్యం ఇది కార్యం కనుక కారణం వీడు కొడుకు వాడు ఫాదర్ వీడు కొడుక్కాలంటే వాడు ఫాదర్ కాకుండా పోతాడు మనిషి ఉంటాడు ఇక్కడ ఫాదర్ స్టేటస్ పోతుంది అలాగే ఇది కార్యము అంటే అది కారణం కార్యం మిథ్య అంటే కారణం నిత్య అనకూడదు కారణత్వం నిత్య అనాల ది స్టేటస్ ఆఫ్ కాజ్ కాజల్ హుడ్ కాజ్ హుడ్ మిథ్య అని చెప్పాల్సి ఉంటుంది విచ్ ఈస్ వెరీ క్లియర్ కాబట్టి బ్రహ్మ నిర్గుణం ఎందుకంటే బ్రహ్మ కారణం అంటే సగుణం కారణత్వం ఒక గుణమే కాదు సగుణం అవుతుంది కాబట్టి మీరు బ్రహ్మ నిర్గుణం అదిగని ఇంప్లికేషన్ జగత్ మిథ్య ఇంప్లికేషన్ సో అద్వైతం అద్వితీయత్వం అద్వైతం అంటే అద్వైత వాదం సిద్ధించిందని మీరు అనుకోద్దు అద్వితీయత్వం యూనిటీ సిద్ధించింది దీస్ ఆర్ ఆల్ ఐడియాస్ ఈ ధోరణిలో ఇటువైపుకి మళ్లించాలి బుద్ధుని అందుకోసం ది స్టార్టింగ్ పాయింట్ ఏమిటంటే కారణకార్యభావాన్ని అభ్యుపగమ్య ముందుకు వెళ్ళటం అభ్యుపగమ్యవాదం అంటారు అభ్యుపగమ్య అంటే ఎగరవాడు చెప్పిన దాన్ని ముందుకు వెళ్ళటం దీన్ని ఓ దానికి ఓ మాట కూడా అంటూ ఉంటారు దుర్జనస్తుష్యత ఇది న్యాయేనా అని అంటారు అంటే వాడు మూర్ఖుడు వాడు వాడిని కారణకార్యభావం నిచ్చలనైనా అంటే వాడు అర్థం చేసుకోడు దేని ఫార్ దుర్జనస్తుష్యత ఏమైనా మూర్ఖుడు సంతోషించుగాక అని వాడు చెప్పి దుష్యత సంతోషించుగాక వాడు చెప్పిన దాన్ని ఫర్ ఎవైల్ వీ యాక్సెప్ట్ సో కారణ కార్యం మేము అంశను అంగీకరించాము లెట్ అస్ డూ ఇట్ సో కారణం వివిధం ఎలాగా నిమిత్త కారణం ఉపాదాన కారణం బ్రహ్మ విషయంలో రెండు జగత్ విషయంలో రెండు కారణాలు ఉండవు రెండు కారణాలు రోల్డ్ ఇన్ టు వన్ సో చేతనం బ్రహ్మ జగత్ కారణం చేతనం బ్రహ్మ జగత్ కారణం అని మీరు ఎప్పుడైతే అన్నారో దేర్ ఈజ్ ఎ వెరీ క్రిటికల్ ఇంప్లికేషన్ అవుట్ ఆఫ్ ఇట్ అది ఎలాగంటే చేతనము దేనికి కారణమైన వివర్త కారణమే అవుతుంది గాని పరిణామ కారణం కాదాలదు పరిణామం ఉంటే ట్రాన్స్ఫర్మేషన్ వివర్తము అంటే అటారేషన్ దీనికి మన ఆమె డెఫినేషన్స్ చెప్తూ ఉండేవారు ఇంత పొడుగు సాంస్కృతిక సమాజాలలో చెప్పేవారు ఎలా చెప్పారు నాకు గుర్తులేదు ఏదో లేలగా గుర్తుంది కారణాతిరిత కారణాతిరిత సత్తావత్ కారణాతిరిత కార్య సత్తావత్ కారణత్వం పరిణామ కారణత్వం కారణాతిరిక్త సత్తారహిత కారణత్వం వివర్త కారణత్వం అని ఆలోచిప్పేవారు అంటే కారణము కంటే కార్యం భిన్నంగా స్వతంత్రమైన సత్త కలది అనే స్థితిలో దాన్ని పరిణామవాదముని కారణం కంటే స్వతంత్రమై భిన్నంగా స్వతంత్రమైన సత్త లేదు అనే పరిస్థితిలో దాన్ని వివర్తమని అంటారు ఆ పురుగాడి సమాచారం దాని గురించి మీరేం చెప్పు చేయొద్దు సో ట్రాన్స్ఫర్మేషనల్ కాజ్ ఎటారిషనల్ కాజ్ అని రెండు ఉంటాయి సో ఎప్పుడు కూడా ఇప్పుడు కాంతి ఉందనుకోండి లైట్ లైట్ ఈజ్ ది కాజ్ ఆఫ్ సినిమా సినిమా అంటే హీరో హీరోయిన్ ఏదో బొమ్మ మూవీ సో ఇట్ మూవ్స్ లెస్వ ఇట్ ఈస్ కాల్ మూవీ సినిమా అనకూడదు సినిమా ఇస్ నాట్ ది కరెక్ట్ యూసేజ్ కానీ చిన్నప్పుడు మేము సినిమా సినిమా అంటూ ఉండేవాళ్ళు అదే చూసి ఇప్పుడు నేను అంటున్నాను ఇట్ ఈజ్ మూవీ సో ఎందుకంటే నేను సినిమా అంటుంటే నాకు అమెరికాలో విద్యార్థి ఉన్నాడు స్వామీజీ మీరు సినిమా అనొద్దు మూవీ అనండి వాళ్ళకి అర్థమవుతుంది సినిమా అంటే పాపం వాళ్ళు కష్టపడతారు అని నాకు సలహా ఇచ్చే ఎనీవే సో ఇట్స్ ఎ మూవీ బికాజ్ ఇట్ మూవ్స్ ఇట్ ఈజ్ ఎ మూవీ సో ద మూవీ వాట్ వాట్ ఈజ్ ది కారణం ఆఫ్ మూవీ అంటే కాంతి కాంతి ఎటువంటి కారణం అవుతుంది పరిణామం ట్రాన్స్ఫర్మేషన్ అని కాల్స్ అవతారు కాంతిలో ఏవో పరిణామాలు మార్పులు వచ్చి ఆ హీరో హీరోయిన్ వచ్చారు అని అనుకోకూడదు కాంతిలో ఏ మార్పులు రావు అది ఎలా ఉందో అలాగే ఉంటుంది షేడ్స్ ఉంటాయి కాంతిలో షేడ్స్ ఉంటాయి అంటే ఇక్కడ కొంచెం కాంతి ఇంటెన్సిటీ ఎక్కువ అక్కడ తప్ప బ్లాక్ అండ్ వైట్ అంటారు కదండి బ్లాక్ అండ్ వైట్ ప్రిన్సిపల్ తర్వాత మీరు కలర్ పిక్చర్కి అప్లై చేయటం బేసికల్లీ బ్లాక్ అండ్ వైట్ అంటే అర్థం ఏంటి ఆ బ్లాక్ అండ్ వైట్ అనే దాంట్లో ఈ కాన్సెప్ట్ బికమ్స్ క్లియర్ బ్లాక్ అండ్ వైట్ అంటే అర్థం ఏంటి ఆ హీరో బొమ్మ ఆ అవుట్లైన్ ఉంటుంది అవుట్లైన్ చుట్టూ బ్లాక్గా ఉంటుంది ఆ అవుట్లైన్ లోపల వైట్గా ఉంటుంది అది హీరోగా కనుకుంటుంది బ్లాక్గా ఉందంటే అర్థం హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అండ్ కాదు లెఫ్గా ఉందంటే లెస్ ఇంటెన్స్ లైట్ వైట్ గా ఉందంటే మోర్ ఇంటెన్స్ లైట్ దట్ ఈజ్ బ్లాక్ అండ్ వైట్ సో యాట్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్ వెరీస్ యూ సీ ఏ హీరో అండ్ హీరోయిన్ ఆ హీరో హీరోయిన్ సంస్కారాలు మీకు ఉండాలి అక్కడే చూడగలుగుతాడు is చూడలేడు కాబట్టి so, hero hero, yeah. so, light remains light. It doesn't undergo any change, any transformation. యట్ ఇట్ బికమ్స్ ది కాజ్ ఆఫ్ ద మూవీ దీన్ని ఎఫారేషనల్ కాజేషన్ అంట అటువంటి అంటే లైట్ ఏదైతే తాను ఎట్టి మార్పులను చెందకుండగా మరో దానికి కారణం అవుతూ ఉంటుందో అటువంటి స్థితిలో ఆ మరోది స్వతంత్రమైన సత్త గలది అవదది మిథి అవుతుంది మీకు ట్రాన్స్ఫర్మేషనల్ కాజేషన్కి మీకు నేను దృష్టాంతం చెప్తా చూడండి ఆవు గడ్డి మేసి పాలు ఇస్తుంది అది ట్రాన్స్ఫర్మేషనల్ కాజ్ అది గెడ్డి రియల్ పాలు రియల్లే పాలు కాచి తోడేస్తే పెరుగు వస్తుంది ట్రాన్స్ఫర్మేషనల్ కాజ్ ఇది రియల్ అది రియల్ అలాగేనా సినిమా కూడా అలాగేనా ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్ దట్ ఇస్ నాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆవు దగ్గర గోల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ గెడ్డి పాలు అవుతుందంటే వాటర్ ట్రాన్స్ఫర్మేషన్ పాలు పెరిగవుతుందంటే పోనీదో కింద ఏదో కూడా ఎక్స్ప్లెయిన్ తేలిగ్గానే అండర్స్టాండ్ చేసుకోవచ్చు సాంఖ్యులది గిడ్డేమో పాలు అవుతుంది పాలు పెరుగు అవుతుంది పెరుగు వెన్న అవుతుంది వెన్నేమో నెయ్యి అవుతుంది అంత అంత ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళు చెప్తారు సాంఖ్యులు పరిణామం సో ట్రాన్స్ఫర్మేషనల్ కాల్సేషన్ లో ఎవ్రీథింగ్ ఈజ్ రియల్ దిస్ ది ప్రొడక్ట్ ఈజ్ రియల్ ది ఎఫెక్ట్ కాస్ ఈజ్ రియల్ ఎఫెక్ట్ ఈజ్ రియల్ ఎఫారిషనల్ కాల్సేషన్ లో ఓన్లీ కాస్ ఈజ్ రియల్ అన్న కార్యమీ చెప్పారంట కాబట్టి చేతనం బ్రహ్మ జగత్ కారణమైందంటే అర్థం ఎటు తెలుసునా సో లైక్ కాంతి సినిమాకి కారణమైంది అంటే కాంతి ప్రకాశము ఎప్పటికీ కూడా ట్రాన్స్ఫర్మేషనల్ కాస్ పరిణామ కారణం ఎన్నడూ కదా ఎందుకంటే కాంతి మార్పులను చెందే ఇట్ రిమైన్స్ ఇంటాక్ట్ అది మ్యూట అన్ని మ్యూటేషన్స్ అంటే మార్పులకి అది అధిష్టానంగా ఉంటుంది కానీ తాను స్వయంగా ఎట్టి మార్పులను చెందింది అధ్యతనే కార్యానికి సత్యత్వం ఉండదు కార్యం మిక్స్ అయిపోతుంది ఓహో సారీ మీకు బాగా వినపడుతోందండి ఓకే సో ఈ ఒక్క శ్లోకం దగ్గరే మీకు ఈ మీమాంస ఉంటుంది ఈ శ్లోకం దాటిపోయి ఉంటే ఇంక కారణ అయిపోతుంది అక్కడితో అందుకే చేసే హడా ఏదో ఇక్కడే చేసేనా సో దీని మీద వ్యాసమహర్షి బ్రహ్మసూత్రాల్లో ఒక అధికరణం ఉంది తర్కపాదంలో దాన్ని తదనన్యత్వాదికరణవంత తదనన్యత్వం ఆరంభణశబ్దాదిభ్య సూత్రం సో వికారో నామేయం మృత్తికేత సత్యం అని ఒక వాక్యం ఇంక ఏదో ప్రారంభంలో సో వికారో నామేయం మృత్తికేత సత్యం వాచారంభణం వికారో నామేయం మృత్తికేత సత్యం సో ఆరంభణశబ్దం సో అక్కడ ఆ శృతి వాక్యం సామ్రోగ్య శృతి వాక్యాన్ని విచారం చేస్తూ అక్కడ ఏమనే వారు చెప్తారంటే తత్ అనన్యత్వం కార్యము కారణం కంటే భిన్నంగా లేదు అనన్యము అనన్యము అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది విశేషం కదా ఎందుకంటే ప్రతి కూడా కారణం లేరు కారణం కంటే కార్యం భిన్నంగా ఉందని పొరపాటు పడుతూ ఉంటారు ఆ పొరపాటుని నిషేధం ఎందుకంటే ప్రసక్త సేవ నిషేధ ప్రసక్తి ఉంటే కానీ నిషేధానికి నిషేధం ఉండదు కనుక సో కార్యము కారణం కంటే వేరుగా వాస్తవంలో కార్యము కారణం కంటే వేరుగా లేదు అనే అధికరణం ఆ అధికరణం చాలా పెద్ద అధికరణం చాలా గంభీరమైన అధికారం కొన్ని స్థలాల్లో వాక్యాలు అన్వయించడం కూడా కష్టంగా ఉంటుంది సో ఎలాగనే అధికరణం అక్కడ ఇది బాగా విస్తారంగా మీమాంస చేస్తారు విమాంస చేసి సో ది పాయింట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బియాడ్ ఎనీ డౌట్ సో ది పాయింట్ ఈజ్ చేతనం బ్రహ్మ జగత్ కారణం ఎప్పుడైతే నేను మీకు సినిమా మూవీ దృష్టాంతో ఎందుకు ఇచ్చానంటే కాంతి మూవీకి కారణం ఎప్పుడైతే అవుతుందో స్ట్రైట్ మూవీ ఈజ్ ఎప్పుడు కూడా కాంతి కారణమైంది అంటే ఇట్ కెనాట్ బికాజ్ కాంతి ఈజ్ ఇన్నోటబుల్ కనుక అది మార్పులను చెందదు అధికారి అంట వికారములను చెందదు అదేవిధంగా ఆత్మ చైతన్యం ఏదైతే ఉన్నదో ఇది అధికారి దీంట్లో వికారాలు ఏం చెందదు అది ఎందుకంటే కాంతికంటే సూక్ష్మమైంది ఆకాశము ప్రకాశము చైతన్యము కాన్షస్నెస్ ఇవి ఎటువంటి వికారములను చెందవు వికారములను చెందకుండగానే సర్వమును ప్రకాశింపజేస్తూ ఉంటాయి కాబట్టి చైతన్య చేతనం బ్రహ్మ జగత్కారణం ఎప్పుడైతే చేతనం బ్రహ్మ జగత్కారణం అని మీరు కనుక నిరూపణ చేసేసారో జగత్తు మిథ్య ఇట్ ఆటోమేటికల్లీ ఫాలోస్ ఇట్స్ ఏ స్పాన్సేనియస్ జగత్తు మిథ్య అని చేతనే దీనికి ఒక దృష్టాంతం ఇప్పుడు మిమ్మల్ని కొండ తయారు చేయమన్నారనుకోండి మీరు నిమిత్త కారణం మాత్రమే కాగలుగుతారు మట్టిని ఉపాదాన కారణం వేరే తెచ్చుకురావాలి సపోజ్ ఐ ఆస్క్ యూ యు మేక్ ఎ పార్ట్ యువర్ సెల్ఫ్ బీయింగ్ గోత్ ఎఫిషియంట్ అన్ మెటీరియల్ కాజ్ అనే చెప్తా అందుకే అభిన్న కారణం అయ్యి కుండని చెయ్యి అని చెప్తే యూ కెన్ డూ దట్ ఎలాగో తెలుసునా కలు మూసుకునే కొండని భావన చేయని అంతే లేకపోతే కుడా కుడా కుండా అనుకుంటూ ఉంటే పాఠం గెచ్చ కుండ మీద పాఠం వింటే ఘట భాష్యం అని ఒకటి ఉంది ప్రారంభంలోనే ఘట ఘటం తప్పింకే ఉండదు నేను ఆ ఘట పాఠం మా నాయనగారి దగ్గర చదివాను మూడు రోజులు నాలుగు రోజులకు వచ్చింది పాఠం అయిపోయిన తర్వాత నేను భోజనం చేస్తుంటే మా అమ్మగారు నేను పెద్దవాడిని మా అమ్మగారు ఉన్నారు హైదరాబాద్ నుంచి వచ్చి ఏటు పొద్దు నుంచి సాగించాలాక ఘతం ఘటం ఘటం అని గెలిగెళ్ళు ఆడతారు మీరు గెలు అది గేమ్ చేయాలని అడిగారు అంటే అంటే అమ్మా నీకు తెలియదులే దాని సంగతి అలాగే ఉంటుంది అని చెప్పి అంటే ఆవిడ వంట పని చేసుకుంటూ ఇంట్లో ఏదో పనులు చేసుకుంటూ ఉంటే ఆవిడ కూడా ఈ ఘతం అనేది ఏదో వీళ్ళు పిచ్చెత్తినట్టుగా మాట్లాడుకుంటున్నాను మాకు నేను చదివితే కదా మా నాన్నగారు చెప్తే కదా ఆ గత భాష్యం అలా ఉంటుంది ఏ జీ ఇట్ ఈస్ గతమే సో అలాంటి గత భాషం పటం ఉన్నారనుకోండి రాత్రి కళలో ఘటం వస్తుంది ఇప్పుడు ఆ ఘటానికి నిమిత్త కారణం ఎవరు నేను ఉపాదాన కారణం ఎవరు దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఒక నేను మొన్నోసారి మీకు చెప్పాను ఒక ద్వైతాచార్యుడు నన్ను అడిగారు హౌ ఎనీథింగ్ కద్వి కంది అభిన్న నిమిత్తోపాదానం అని నిన్న అదేంటది మహాభాగ్యం అండి కళలో చూసే ఘటానికి కారణం ఏమిటో మీరే చెప్పండి నన్ను అడిగాను కళలో చూసిన ఘటానికి కారణం ఏటో చెప్పండి అంటే ఆయన అక్కడి నుంచి పారిపోయారు దరిగా ముగిరాలి ఎందుకంటే కళలో కనబడే ఘటానికి నిమిత్త కారణం మీరే ఉపాదాన కారణం మీరే దేన్ ఫోర్ కెన్ బీ ది కాస్ ఫర్ ది పార్ట్ బట్ దట్ పాట్ వినా వియర్ ప్లీజ్ నోట్ కనుక జగత్ కారణం బ్రహ్మ దీజ్ ఆర్ సమ్ ఆఫ్ ది క్రిటికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది జగత్ కారణత్వం ఫర్ బ్రహ్మ సో యథా పృథివ్యాం ఓషధయ సంభవంతి అదక్కడ కూడా చూశాం ఇకపోతే విలక్షణత్వము అనే తార్కికులది ఒక పెద్ద పూర్వపక్షం వాళ్ళు ఏమంటారంటే చేతనం బ్రహ్మ జగత్కారణం నా ఎందువల్ల జగత విలక్షణత్వాళ్ళ హేతువు మేము తార్కికులు అంటే వాళ్ళ హేతు అని చెప్తూ ఉంటారు వాళ్ళ వాక్యం ఎలా ఉంటుందంటే పర్వతో వన్మాన్ ధూమా యథా మహానస పర్వతము అదే అగ్ని పర్వతము పొగ వస్తోంది కనుక దృష్టాంతము ఇల్లు మహానస అంటే వంట ఇల్లు దృష్టాంతం సో వాళ్ళ వాళ్ళు అలాగే చెప్తూ ఉంటారు అలాగే చేతనం బ్రహ్మ నా జగత్ కారణం చేతన బ్రహ్మ జగత్ కారణం కాలేదు విలక్షణవాత జగత్తు విలక్షణము కనుక సో జగ ఇప్పుడు కారణానికి కార్యానికి సలక్షణత ఉండాలి ఈ సలక్షణ అనే మాట మంచి మాట లోకంలో కూడా వాడుతూ ఉంటారు ఈ మంచి మాట భార్యాభర్త బాగా కాపురం చేసుకుంటున్నారంటే వాళ్ళిద్దరూ సలక్షణంగా కాపురం చేసుకుంటున్నారు అంటారు ఎప్పుడైనా ఉంటారా అలా రకాల ప్రయోగం సలక్షణము అని ఉంటారు అంటే వాళ్ళంత సమాన లక్షణము అంటే ది హ్యావ్ సేమ్ థింకింగ్ అని దేట్ ఈ బండి రెండెడ్ల బండి కదా కాపురం అంటే రెండిట్ల బండి సో రెండిట్లు ఒకే దిశలో ప్రయాణం చేయటం ఒకే దిశలో పూ పూజ ఒకే విధంగా స్టెప్పులు వేయటం జరిగితే ప్రయాణం స్మూత్ గా వెళ్ళిపోతూ కానీ సలక్షణము అంట ఈ జగత్తు బ్రహ్మ సలక్షణం కాదు ఈ కాపురం అలాంటి కాపురం కాదు ఇది దిస్ ఈజ్ ద ప్రాబ్లం జగత్ అనే జ్వరం చూసుకో బ్రహ్మ చేతనం కాబట్టి విలక్షణం సో విలక్షణం కనుక కారణము కార్యము విలక్షణం అవ్వడానికి వీలు విలక్షణంగా ఉన్న ఉన్నది దేని బ్రహ్మ కెనాట్ చేతనం బ్రహ్మ కెనాట్ ది కాస్ ఆఫ్ ది యూనివర్స్ ఇది వాళ్ళకు పెద్ద ప్రక్రియ వాళ్ళు అనుమానం దీన్ని అనుమానము ఉంటారు అనుమానం అంటే ఇన్సూరెన్స్ ఓ అనుమానాన్ని విసురుతారు ఎవరు ఎగరవాడి మీద విసిరి బ్రహ్మాస్త్రం విసిరినట్టే ఇదిగో అనుమానాన్ని విసిరి కాసుకో తర్కంలో మీరు లాజిక్ అంటే మీరు యుక్తులే కదా అక్కడ సో ఇది వాళ్ళకు పెద్ద ప్రక్రియ దీన్ని బ్రహ్మసూత్ర భాష్యంలో విలక్షణత్వాధికరణము అని అధికరణం జగత్తు విలక్షణము బ్రహ్మ కంటే అనే దాని మీద చక్కటి మీమాంస విలక్షణంగా భాషిస్తుందే కానీ వాస్తవంగా విలక్షణం కాదు అని దాన్ని ఖండిస్తారు ఇక్కడ శృతి ఏం చేస్తోందంటే విలక్షణం కూడా కారణం నుంచి కార్యం పుట్టొచ్చు అనే దానికి దృష్టాంతం ఇస్తోంది అది మూడో దృష్టాంతం యొక్క స్పెషాలిటీ అది విలక్షణత్వము అనే ఏ ఆశంక లేకపోతే పూర్వపక్షం కలదో ఆ పూర్వపక్షాన్ని త్రోసిపుచ్చటం కోసం ఏం పర్వాలేదు విలక్షణమైన జగత్తు అంటే జడమైన జగత్తు చేతన బ్రహ్మ నుంచి పుట్టడంలో ఏమీ ఇబ్బంది లేదు ఒక్క దృష్టాంతం చూపిస్తే సరిపడుతుంది దృష్టాంతం ఒక్కటి చాలు ఇప్పుడు మీరు అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ది ే ది లాజిక్ ఈజ్ బిల్ట్ అప్ దీన్ని సిల్లాజిజం అంటారు ఎప్పుడైనా వెళ్ళారా సిల్లాజిజం అని సిలాజిజం అంటే అనుమానం ఇన్ఫరెన్షియల్ దానికి సిల్లాజిజం అంటారు సో అంటే ఇన్వేరియబుల్ కంకామిటెన్స్ అని పర్వతం వర్ధిమానం పర్వతంలో వన్ ఉన్నది ఎందువల్ల ధుమాన్ పొగ ఉంది వల్ల అంటే దాని అర్థం ఏంటి పొగ ఉంటే మీరు అగ్నిని ఇన్ఫర్ చేసేవచ్చు అంటే దాని అర్థం ఎక్కడెక్కడ పొగ పొగ ఉన్నా అక్కడ అగ్ని ఉండి తీరుతుంది దాన్ని ఇన్వేరియబుల్ కంకామిటెన్స్ అంటారు సో ఫైర్ అండ్ స్మోక్ దే ఆర్ కంకామిటెన్స్ దే దే ఎగ్జిస్ట్ టుగెదర్ ఇన్వేరియబుల్ వితౌట్ ఫెయిల్ తప్పనిసరిగా కలిసే ఉంటాయి ఇన్ని వ్యాప్తి జ్ఞానము అంటారు సంస్కృతంలో ఇన్వేరియబుల్ కంకామిటెన్స్ అని ఇంగ్లీష్ లో ఉంటారు ఈ రకం ఇన్ఫ్లెన్స్ కి సిల్లాజిజం అని అంటారు ఈ సిల్లాజిజంలో తార్కికులు చాలా గట్టివాళ్ళు మన హిందూ ఫిలాసఫీలో Aristotle is a very good man in the Western syllogism and all that. Anyway, so, if you look at the negative rshthāntam, you look at the case, you look at the where his statement present applied, statement failure for me. You look at that one thing, you look at what you have established, what is statement to you? You look at that one thing. ఒక్క ఒక్క ఎగ్జాంపుల్ చూడు చాలు వంద పాజిటివ్ ఎగ్జాంపుల్స్ చూపించిన వంద ఒక్క నెగిటివ్ ఎగ్జాంపుల్ పడిందే చూడండి ఒక మీ స్టేట్మెంట్ నేను మీకు మ్యాథమెటిక్స్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్తూ చూడండి ఆల్ ప్రైమ్ మెంబర్స్ ఆర్ ఆర్డర్ అని స్టేట్మెంట్ ప్రైమ్ మెంబర్ కొంచెం మ్యాథమెటిక్స్ ఐడియా ఉండాలి మీకు రెండ్ మెంబర్స్ అని అంటే విచ్ డజనా విచ్ డో నాట్ నెంబర్ ఏ నెంబర్ విచ్ డజ్ నాట్ హ్యావ్ ఎ ఫ్యాక్టర్ అదర్ దాన్ వన్ అండ్ విచ్ సెల్ ఇదే ప్రెయిన్ నెంబర్ సో ఇప్పుడు మూడు ఉందనుకోండి మూడుకి ఫ్యాక్టర్స్ పదమూడుకి ఫ్యాక్టర్స్ చెప్పండి ఏమున్నాయి ఒకటి చెప్పకూడదు పదమూడు చెప్పకూడదు వన్ అండ్ విట్ సెల్ తీసేసి పదమూడుకి ఫ్యాక్టర్స్ చెప్పండి లేవు పన్నెండుకి చెప్పండి రెండు ఆరు మూడు నాలుగు సరే సార్ పదమూడుకి చెప్పండి పదిహేడుకి చెప్పండి నో పంతొమ్మిదికి చెప్పండి నో ఇరవై తొమ్మిదికి చెప్పండి నో ఇరవై మూడు సో ఈ విధంగా దీస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ సో ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ అని ఓ స్టేట్మెంట్ ది స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ టు ప్రూవ్ ఇట్ ఫాల్స్ ఇట్ ఈస్ ఎనాట్ ఫర్ మే టు గివ్ వన్ కౌంటర్ ఎగ్జాంపుల్ టూ ఈజ్ అ ప్రైమ్ నెంబర్ round prime number and it is not odd in fact two is the only prime number which is even i am bad enough to say that statement is wrong because all prime numbers are odd the statement wrong hai because two is not a odd number being a prime number so even a one negative example jupiste chalo this statement goes fuck పోతుందండి సో కారణము నుంచి విలక్షణమైన కార్యము పుట్టడానికి వీల్లేదు అది వాడి స్టేట్మెంట్ ఒక్క ఎగ్జాంపుల్ చూపిస్తే కారణం నుంచి విలక్షణమైన కార్యం పుట్టింది వాడి స్టేట్మెంట్ అవతల పోతుంది వాళ్ళు అవతలకి బ్రహ్మ జగత్కాలం సరిపడిందండి దిస్ ఈజ్ ది లాజిక్ సో ఈ లాజిక్ యొక్క తాత్పర్యం ఏంటంటే ఉరికెత్తు తార్కికుడిని దూరంగా పెట్టడమే తార్కికుడు ఏమేమో డౌట్స్ ఎవరు తీసుకొస్తారు వాడిని దూరంగా పెట్టడం సో దర్శనం ఇక్కడ ఒక్క ఎగ్జాంపుల్ యథా పురుషాత్ కేశలోమా కే కేశము బ్రతికి ఉన్నది అని చెప్పడానికి వీల్లేదు ప్రాణము గలది అని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే కేశాన్ని కట్ చేసినట్లయితే ఇట్ డజన్ ప్రొటెస్ట్ అంటే నొబడి సేస్ నెత్తిమీద ఉండలేనేమో జుట్టు బతికింది పిల్ల పడ్డప్పుడు కట్ చేసిన తర్వాత చచ్చిపోయింది నొబడి సేస్ కాశము కేశ అంటే నెత్తిమీద ఉండే వింట్రుకులు లోమ అంటే మిగతా శరీరం మీద ఉండేటువంటి రోమములు లోమ రోమవు ఈ కేశలోమములు నఖా కూడా వేసుకోవచ్చు శక్తి నఖా చెప్పలేదు నఖా కూడా మీరు జత చేసుకోవచ్చు ఈ కేశలోమములు ఉన్నాయి ఇవి అప్రాణులు ప్రాణము లేనివి కానీ ప్రాణి నుంచి పుడుతున్నాయి సో ఏమైంది నీ విలక్షణత్వ అనుమానం సిల్లా విజయం ఏమైంది ఈజీగా అవుతుంది కదా కేశలోమాని సో చేతన పురుషుడు నుంచి పుడుతున్నాయి అక్కడ ఇంకేదో బ్రహ్మ నుంచి జగత్ కారణం అలభిస్తుంది ఎప్పుడు ముందు కాదు కేవలము విలక్షణత్వ అనే ఆశంకని త్రోసిపుచ్చుటయే తాత్పర్యం ఎనిమిది విలక్షణత్వాధికరణంలో శంకరులు ఏమన్నారంటే చూడు నీకు అనుభవంలో వచ్చేటువంటి ప్రతి సందర్భంలోనూ జల కారణం నుంచి జల కార్యం పుడుతోంది కాబట్టి ఆ సంరక్షణత్వం మెయింటైన్ అవుతోంది కాబట్టి జగత్తు విషయంలో కూడా బ్రహ్మ నుంచి జగత్తు ఆవిర్భవించింది అనే దాంట్లో కూడా అలాగే అవుతుంది అని సో నీకు వచ్చిన అనుభవాలు ఏవో ఒకటి రెండు అనుభవాలు ఉంటాయి ఈ అనుభవాలే ఫైనల్ వాటితోటి వచ్చే కంక్లూషనే ఫైనల్ అనేటువంటి పొరపాటు నువ్వు ఎప్పుడూ చేతను ఆయన అన్నారు ఎందుకంటే ఈ జగత్తు చాలా విచిత్రమైన విడ్డూరమైన జగత్తు ఇలాగంటి ఒక ఆయన మాతో అన్నారు కన్ను లేని ఉండదు ఒక కన్ను రెండు కన్నులో మూడు కన్నులో పది కన్నులో మొత్తానికి కన్ను ఒక్కటైనా కూడా లేని ప్రాణి ఉండదు అని ఆయన ఉన్నారు నేను అనుకున్న ఒక విషయం కరెక్ట్ గా తెలిసే చెప్తున్నాడేమో తర్వాత నాకు తెలిసిందే వేర్ ఆర్ సో మెనీ లైట్ ఫామ్స్ విచ్ డినాట్ హ్యావ్ ఐస్ పర్టికులర్గా ఫ్లోట్ సీలో ఉంటాయి ట్రాన్స్పరెంట్ లైట్ ఫామ్స్ వాటి కన్ను ఉండదు ఫోన్ అండి చెట్టు చెట్టు ఫ్లోరా పానా గురించి మాట్లాడుతున్నాం సో ప్రాణి గురించి చెట్టు కన్ను లేని మాట వాస్తవమే ఉద్దేశం ఏంటంటే జంటు so avagam kanai there are too many of them therefore don't come to any conclusion about the jagat ivalachana avado ivado avado don't come to any conclusion and shankaracharya also anta jagat vaichitrya no padam vaadta jagat vaichitry the variety the diversity in this creation is too much it is beyond your imagination don't make any statements about it ఎందుకంటే నువ్వు స్టేట్మెంట్ చేసేప్పటికీ దానికి ఎక్సెప్షన్ ఇంకో చోట కనపడుతుంది కాబట్టి జగత్తుడి గురించి నువ్వు నీకున్న కొద్దిపాటి అనుభవంతో నువ్వు వ్యాఖ్యానం చేసి ప్రయత్నం చేయకు ఉదాహరణకి కారణ కార్యములో ఎందు సలక్షణత్వం ఉండాలి అనువంటే థట్ ఏంటి యథా పురుషాత్ కేశలోమాన్ని చేతన పురుషం నుంచి అచేతనములైనటువంటి కేశలోమములు పుడుతున్నాయి కాబట్టి చేతన బ్రహ్మ జల జగత్తు పొట్టుతుంది వాట్ యూ విల్ డూ నో అని అలా నిరాకరిస్తారు అలా నిరాకరించిన తర్వాత తర్వాత మళ్ళీ చెప్తారు ఇక్కడ చెప్పరు విలక్షణత్వాదికరమో చెప్తారు చేతనము జరము అనే విభాగము అంటే ప్రాణము గలది ప్రాణము లేనిది అనే విభాగము ఇట్ ఈజ్ నాట్ డేర్ ఇన్ ది ఇన్ ది వస్తు అది లేటర్ మన ఎంపిరికల్ వరల్డ్ లో మనకుండేటువంటి ఇంద్రియానుభవాలను బట్టి అటువంటి విభాగం మనం చేస్తాం కానీ ఆ విభాగం ఒకటి క్లాసిఫికేషన్ ద డివిజన్ అది ఫైనల్ అని మనసుకోకండి దట్ ఈజ్ నాట్ ది ఫైనల్ డివిజన్ ఏదో మనకుండేటువంటి చిన్నంత అనుభవంలో ఇది ప్రాణం అది ప్రాణం లేనిది అని ఏదో రెండింటికి కొంత విలక్షణత్వం వైలక్షణ్యం కొంత డిస్టింగ్క్షన్ మెయింటైన్ అవుతూ ఉండటం ప్రాణం లేని దాని నుంచి ఏదో పుట్టకపోవడం ప్రాణం ఉన్నదానించి మరో ప్రాణం ఉన్నది పుడుతూ ఉండడం ఇలాంటివి ఏమో కొన్ని అనుభవాలు మనకు వస్తున్నాయి కనుక ఈ అనుభవమే ఫైనల్ జగత్తు కూడా అలాగే అవుతుంది డోంట్ సే లైక్ దాట్ డోంట్ కమ్ టు సచ్ కన్క్లూషన్ జగత్ కారణం విషయంలో శృతి యొక్క కథనాన్ని శృతి యొక్క ప్రతిపాదనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయగానే మీకున్న కొద్దిపాటి తర్కజ్ఞానంతో దాన్ని అనలైజ్ చేసి ప్రయత్నం చేయకు You try to understand the teaching. ట్రై టు అండర్స్టాండ్ ది టీచింగ్ అని అలాగా వ్యాఖ్యానం చేస్తారు అక్కడ శంకర్లు ఇంకో దృష్టాంతం చెప్పారు నాకు గుర్తు ఆయన ఏమంటారంటే మట్టి నుంచి తేలు పుడుతుంది అంటారు తేలు వృశ్చికం తేలుకి లైఫ్ సైకిల్ అలా ఏముండదు అది ఎలా మట్టి నుంచి పుట్టుకొస్తుంది దోమలుకున్నట్టుగా అలా ఉండదు అని ఏదో అన్నారు ఆయన సంథింగ్ లైక్ దాట్ సో అలాగే తేలు పుడతాయి తలో పేలు ఆ చదులు మరి లైఫ్ సైకిల్ చూడాలి ఇఫ్ యూ నో ఇట్ దన్ యూ హ్యావ్ టెన్ ది ఎగ్జాంపుల్ లైఫ్ సైకిల్ చూస్తే తెలుస్తుంది సో ఈ ఇట్ ఈజ్ నాట్ నెసరీ దట్ ఎవ్రీ లైఫ్ ఫ్రామ్ షుడ్ ప్రొసీడ్ షుడ్ కమ్ఔట్ ఫ్రమ్ అనవర్ లైఫ్ నాట్ నెసరీ సో జడము చేతనం నుంచి పుట్టొచ్చు ఇట్ ఈస్ పాసిబుల్ చేతనం నుంచి జడం జడం నుంచి చేతనం జగత్తులో అన్నీ నడుస్తాయి ఇంతకీ ఈ విభాగము చాలా లోవర్ లెవెల్ ఆఫ్ ఎంతరికల్ రియాలిటీలో ఉన్నది కానీ ఇఫ్ యు గో అప్వర్డ్స్ ఆ తత్వాల దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ విభాగం ఉండదు విభాగం పోతుంది ఇంతకీ కళ కళ ఉంది కళలో జడము చేతనము ఉన్నది నదులు పర్వతాలు రాళ్ళు రప్పలు మనుషులు కుక్కలు పశువులు ఇవన్నీ కనపడతాయి సో కళలోని చేతనము అంటే ప్రాణి కళలోని ప్రాణము లేనిది రెండింటికీ కూడా చేతనమే కారణం నో ప్రాబ్లం జగత్తు మిథ్య అంటూ జగత్తులో అంతర్గతంగా ఉండే విభేదాలు ఏమవుతాయండి మిథ్య అవుతాయి మిథ్యా విభేదాలకి మిథ్యా విభేదాలకి కారణత్వ కారణం చేతనంలో మావచ్చు కాబట్టి చేతనము జడము ప్రాణము గలది ప్రాణము లేనిది అనే విభాగము ఇట్ ఈస్ టూ మచ్ డౌన్ ది లేడర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ సో దిస్ వాంట్ ఆల్టర్ ది ఫండమెంటల్ సిచ్యువేషన్ చేతన బ్రహ్మ నుండి జడ జగత్తు ఆవిర్భవించవచ్చు ఏమి సమస్యలే సో నో ప్రాబ్లం అదే ఆ దృష్టాంతం యథా సత పురుషాత్ కేశలోని భాష్యకర్లు సతో విద్యమానాతరు కేశలోని కేశాశ్చోమాని చ సంభవతి విలక్షణాని అక్కడ వైలక్షణ్యాన్ని సూచించే దృష్టాంతం సో సత పురుషా సత అంటే ఉన్నటువంటి విద్యమానా ఉన్నటువంటి పురుషులంటే అర్థం ఏంటండి జీవత పురుషాత్మర్థం ఇప్పుడు పెన్షన్ ఆఫీస్కి వెళ్తే మీరు ఉన్నారని సర్టిఫికెట్ ఇవ్వమంటాడు కూడా ఇదో ప్రారంభం ఉంది పెన్షన్ మీరు ఉన్నారని సర్టిఫికేట్ ఇవ్వటాడు వాడు ఓన్లీ హియాస్ హిజ్ ఓన్ లాజిక్ ఎని ఇది ఇంకా కఠినంగా ఉంది విమర్జకాలంలో కొంచెం సింపుల్ గా ఉంది ఇది వరకునైతే గెజిటెడ్ సంతకం పెట్టింది తీసుకునేమని ఆ గెజెట్ ఆఫీసర్ సంతకం పెట్టడం పెద్ద వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు గెడ్జెట్ ఆఫీసర్ ఎక్కడ ఉంటాడో వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెళ్తే వాడు టైంకి వాడు ఆ సీట్లో ఉండడు వాడు సంతకం పెడితే స్టాంప్ వేయాల స్టాంప్ చేసి వాడు దొరకడు వెరీ హార్ఫుల్ సిస్టమ్ సో కానీ ఈ మధ్యన కొంత బెటకం ఎనివే సో యథా సతహ అంటే విద్యమానా ఉన్నటువంటి కాబట్టి ఉన్నారు అంటే అర్థం ఏంటండి అయ్యాలు అనుకుంటారు ఇంకా ఉన్నారు అంటారు అంటే అర్థం ఏంటి అంటే జీవించి ఉన్నారు సో జీవత అచ్యతిరే వ్యాఖ్యానం ఎలా చేస్తారు చూడండి సతహ విద్యమానాత్ వర్ట్ వర్డ్ మీనింగ్ జీవత ద మీనింగ్ యాజ్ ఇట్ అప్లైస్ టు ది కాంటెక్స్ట్ దట్ ఈస్ వరీ కేసు సో సత అంటే విద్యమానాత్ ఉన్నటువంటి అనగా జీవత జీవించి ఉన్నటువంటి పురుష అంటే ప్రాణము కలిగిన పురుషం నుంచి కేశలోమాన్ని కేశాశ్చ సంభవంతి విలక్షణములు ప్రాణము లేనటువంటి కేశములు లోమములు నములు ఇవి కాబట్టి ఏమి సమస్య కాదు చేతన బ్రహ్మ నుండి జడ జగత్తు పుట్టొచ్చు తర్వాత యథైతే దృష్టాంతా విలక్షణం తథా విలక్షణం సలక్షణ నిమిత్తపేక్షా తథోక్లక్షణాక్షరాత్వతి సముత్ప సంసారమలే విశ్వం సమస్తం జగత్ స్వక్షరా హ విశ్వం మూడు దృష్టాంతలు చెప్పి ఎలాగైతే యథా ఈ దృష్టాంతాలలో మనకి అనుభవానికి వస్తోందో తథా అంటే అదే విధంగా తథ అంటే యథా ఏతే దృష్టాంతా తథా ఏ విధంగా అయితే ఈ దృష్టాంతాల్లో మనకి కారణకార్యభావం గోచరిస్తూ ఉన్నదో తథా అదేవిధంగా జగత్తు అక్షర పరబ్రహ్మ నుంచి ఉదయిస్తోంది ఎటువంటి జగతు విలక్షణం సలక్షణ జగత్తులో జడము చేతనము అని విభాగం ఉందిగా ప్రాణి అప్రాణి అని సో ప్రాణము కలిగినటువంటి జీవులు ప్రాణము లేనటువంటి పంచభూతాలు అన్నీ కూడా ఒకే పరబ్రహ్మ నుండి ఆవిర్భవిస్తున్నాయి విలక్షణం సమలక్షణం చరబ్రహ్మయే నిమిత్త కారణము ఉపాదాన కారణం కూడా అదే సో అక్షరం బ్రహ్మ దట్ ఈస్ ది ఉపాదానం అండ్ ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ నిమిత్తాంతరం మరో నిమిత్తం దానికి ఏమో అక్కర్లేదు నిమిత్తాంతర అనపేక్షా జగత్తుడు ఆవిర్భవింప చేయటానికి అక్షర పరబ్రహ్మయే స్వయం సమర్థము దానికి మరొక నిమిత్తముతోటి అపేక్ష లేదు ఎటువంటి అక్షరము యథోక్తలక్షరా ఎంత దద్రేష్యం అగ్రాహ్యం సో అనే ఆ చెప్పారు ఆ పరబ్రహ్మ అక్షర పరబ్రహ్మ అటువంటి లక్షణములు కలిగిన ఆ పరబ్రహ్మ నుండే జగత్తు నిమిత్తాంతర అపేక్ష లేకుండగా సంభవతి ఉప్పు సముత్పద్యతే చక్కగా ప్రకటమగుతున్నది సో తథాక్షరాత్ సంభవతి ఇహ విశ్వం ఇహ అంటే సంసార బ్రహ్మాండ గోళకమునందు సంసార మండలము ఫినామినల్ మండల యూనివర్సల్ ఎగ్ మండలా అంటే మరి సర్కులర్ కదా షేప్ను సూచిస్తున్నారు స్పెరికల్ సో దిస్ స్పెరికల్ యూనివర్స్ అంటే ఇది బ్రహ్మాండ గోళకము సో బ్రహ్మ అండాకారము గోళ అండ క్లోజ్ టు ఈచ్ అదర్ యూ నో ఎలిప్స్ అండ్ సర్కిల్ ది ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్ అయితే ఎలిప్స్ కైతే రెండు ఫోర్సీ ఉంటాయి సర్కిల్కి అయితే ఒకటే ఫోకస్ దాన్నే సెంటర్ అంటారు సార్ ఎలిప్స్ని కొంచెం ఎలా నొక్కిమేగా అడుగులో బట్టి నొక్కితే సారీ సర్కిల్ని అది ఎలిప్సం లడ్డూని ఒక్క విసరి ఎలా నొక్కినట్లయితే ఎలిప్సం సో కనుక సంసార మండలే అంటే బ్రహ్మాండ గోళకమునందు విశ్వం తథాక్షరాత్ సంభవతీహ విశ్వం విశ్వం అంటే ఆల్ అడిగిందే ఆల్ సమస్తం జగత్ within this sphere of universe, or the egg of the universe, what all is contained within that, all of it ఆల్ ఆఫ్ ఇట్ హ్యాస్ ఆరిజినేట్ ఈజ్ ఆరిజినేటింగ్ ఆర్ హ్యాస్ ఆరిజినేటెడ్ వృద్ధి అక్షర పరబ్రహ్మన్ తా అక్షరాత్ సంభవతిహ విశ్వం అని ఏదో ఒక దృష్టాంతం చెప్పే సుఖార్థ ప్రబోధనార్థం అనేక దృష్టాంతాలు మూడు దృష్టాంతాలు ఇక్కడ తీసుకోబడ్డాయి ఉపాధానం అంటే తీసుకుంటాం అలా ఎందుకంటే అర్థం అంటే విషయము సుఖంగా తెలియటం కోసం ప్రబోధనార్థం అర్థ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ సుఖంగా తెలియటం కోసం దృష్టాంతాలు ఎంత ఎక్కువ విషయం అంత బాగా మనస్సుకి పట్టుతుంది దృష్టాంతాలని అలా పుంఖానుపుంఖాలుగా విడుదల చేస్తూ ఉండాలి ఎప్రాప్రియేట్గా ఉండాలి దృష్టాంతాలు ఎర్ఫెక్ట్గా ఉండాలి కొంచెం ఎంతో కొంత తేడా ఉంటుంది తర్వాత ఆ సబ్జెక్ట్ మ్యాటర్కి ఏదో ఒకటి రెండు అంశాల్లో కోలికుంటుంది హండ్రెడ్ పర్సెంట్ కోలుకుంటే ఐడెంటిఫికేషన్ అంటారు సో ఎప్రాప్రియేట్గా దృష్టాంతాలని ఇస్తూ ఉంటారు దట్ ఈస్ ది వే వేదాంత ఇస్ స్టార్ట్ వేదాంతానికి మూలం దృష్టాంతాలే దృష్టాంతం లేని వేదాంతం లేదు ఎందుకంటే సబ్జెక్ట్ ఈజ్ అబ్జెక్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ అనిదే సో అక్కడికి ఆ మంత్రం పూర్తయింది నాయస్ తర్వాత మంత్రం ఉన్నాం తపసా చీయతే బ్రహ్మా తపోన్నమభిజాయతే అన్నా ప్రాణో మన సత్యం లోకా కర్మసు చామృతం ఇవన్నీ కూడా కేర్ఫుల్ గా గమనించదగిన విషయాలు ఇక్కడ ఆ పరబ్రహ్మ నుండి జగత్తు పుట్టిన క్రమాన్ని చెప్తున్నారు ఎందుకు క్రమాన్ని చెప్పటం అనేది నేను మీకు వివరిస్తాను సో భాష్యకారులు అవతారికి ఇచ్చారు చూడండి యద్ బ్రహ్మణ ఉత్పద్యమానం విశ్వం తదనెనా క్రమేణోత్పద్యతే నుగపత్ బదరముష్టి ప్రక్షేపవత్ అనే అవతారిక ఆ మంత్రానికి అవతారి సో బ్రహ్మ నుండి పరబ్రహ్మ నుండి విశ్వం ఉత్పద్యమానం జగత్తు ఉదయిస్తోంది బ్రహ్మ జగత్కారణం అని మనం నిరూపించుకున్నాము సరే ఉదయిస్తోంది బానే ఉంది సో ఆ ఉదయించే జగత్తు ఎటు ఉత్పద్యమానం విశ్వం ఉదయించే జగత్తు ఏదైతే గలదో తట్ అది అనేక క్రమేణ ఉత్పద్యతే ఈ రాబోయే మంత్రంలో ఏ ఎనిమిదో మంత్రంలో ఒక క్రమాన్ని చెప్పబోతున్నారు ఒక సీక్వెన్స్ ఆ క్రమంలో కుడుతుంది అంతేగాని నా యుగపట్ బదరముష్టి ప్రక్షేపవత్ అన్నీ ఒక్కసారి కట్టగట్టుకుని పుట్టుకొస్తాయని మాత్రం అవ్వకొద్దు